మహా మహాపరిషుధుడ మహాగనుడ మహోన్నతుడ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా కృపా సత్య సంపన్నుడ ఏసయ్య నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ప్రభు గడిచిన కాలమంతా తండ్రి ప్రభున్ని కృపలో తండ్రి నాయన మమ్మల్ని కాచి కాపాడినవ తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభువాన్ని కంటి పాప తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం ప్రభ నాయనా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ప్రభ సజీవమైన దేవుడు నువ్వు తండ్రి అలాంటి నీ సన్నిధిలో ప్రభా నేను మేము ముండులాగునా నేను స్తుతించి ఆరాధించి నేను నీ వాక్యం వినులాగునా అలాగే నీకు ప్రార్థించులాగునా కల్పించిన యొక్క భాగ్యము ధన్యతను బట్టి కృపను బట్టి నీకెంతో వందనాలు స్థుతులు స్తోత్రములు కలుగునుగా కాస్త చెల్లిస్తున్నాను ప్రభ తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ప్రభ ఏస నీకే యుగములకు కలిగను గాక ఎక్కడ ఇద్దరు ముగ్గురు కోడి ప్రభ నా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నువ్వు ఉంటానన్న దేవుడవు తండ్రి కాబట్టి మా మధ్యలో మీరున్నందుకు మీకు వందనాలు ప్రభ ఈ జరిగే ఆరాధన అంతట్లో తండ్రి ప్రభా ఆయన మీరే మీ సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచి నైనా మీరే పాటల ద్వారా వాక్యం ద్వారా తండ్రి ఆయన మహిమ పొందమని ప్రార్థిస్తూ నీకే నాయన సమస్తము తండ్రి మేము లోబడుతూ సమర్పించుకుంటూ ఈ జరిగే ఆరాధన అంతటా ప్రభా నాయన మీరే నాయన మీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె బ్రదర్ ఏసుదాస్ బ్రదర్ ఒక పాట పాడండి మీరు గీతముడేదా నివు చూపిను నేమరువను ఏ స్థితిలో నైనను సమర్పణ సేవించదనో నిన్నే సజీవుడనై ఆరాధించదని సమర్పణ సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే నూతన గీతమునే పడద మనోహరుడేసయ్య నీవు చూపిన ప్రేమనునే మరువను ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది ముందాలో స్వార్థ గని సాత్వి కూడా నీకు సాటవరు లువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది ముందాలు స్వార్థ మేరు సాత్వి కూడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నిను వీడినే నుండలేను నీవే నా ప్రాణము నిను వీడి నుండలేను నూతన గీతముని పడద మనోహరుడేష నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను పడలి తీరం కనవడని వేళ కడలి కెరటాలు వేదించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన Nī kusātav varu. Kadali tīraṁ kana badani vėl. Kadali kya ratālū vėdhiṃcju vėl. Karunamūtigadigivu. Nī kusātav varu. నా ీవే ధైర్యమో నీకృపరమో నివేనాధైర్యము నీకృపరము నూతన గీతము నీ పడేద మనోహరుడా ఏ శయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంట మూల మహిమత్మని పినా మేఘములలో చంద్రములలో మార్గమును చుపీ మంటములో మత్మని పిన ీ కు సాట వరు నిజయము నీ మహిమయనా గమ్యము నివేనా విజయము నీ మహిమయనా గమ్యము గీతమునే పాడద మనోహరుడయ్యూ చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నేనను సమర్పనతో సేవించదను నిన్నే సజీవుడనేై ఆరాధించదనిే సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనే ఆరాధించదని నూతన గీతమునే పడద నోరుడాయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలో నైనను స్తోత్రం హలేడి ఏమని వర్ణితు నీ కృపను ఎరులై పారెణే నా గుండెలోన ఏమని వర్ణితు నీ కృపను ఎరులై పారె నాగుండలో ఏమని వర్ణితు నీ కృపను సర్వోన్నతుడని సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా సర్వోన్నతుడని సన్నిధిలో బలము పొందిన వారు వారైనా అలసి పోలేదెన్నడును అలసి పోలేదెన్నడును అలసిపోలేదు ఎన్నడును అలసిపోలేదు ఎన్నడును ఏమని వర్ణింతు నీ కృపను એરુલઈ પારેને ના ગુંડે લોન એમની વંની વંની તુ ની ક્રૂપણુ એરુલઈ પારેને ના ગુંડે લોન એમની વંન� పక్షిరాజు వాళ్ళను నా గుడు రేపీ నీర కలపై మోసి నది పక్షిరాజు వాళ్ళను నా గుడుేపీ నీర మోపి నది నీ కృపణపై చూపుక ీ కృపణ పైచు పూటక నీ కృపన్నా పైచు పూటక నీ కృపన్నా పైచు పూటక ఏమని వర్ణితు నీ కృపను ఎరులై పారే ని గుండెలో ఏమని వర్ణితు నీ ృను మరణ మునసిం పజయూటకేన కృపా సత్య సంపూర్ణుడవీ మరణ మునసిం పజయూటకేన కృపా సత్య సంపూర్ణుడాై మామద్య నివసించితివ మా మద్య నివసించితివ మా మద్య నివసించితివ మా మద్య నివసించితివ ఏమని వర్ణితు నీ కృపను ఎరులై పారెని నా ఏమని వర్ణితు నీ కృపను ఎరులై పారెని నా ఏమని వర్ణి నీ కృపను యర్దాను ఎదురైనా ఎర్ర సంద్రాము పొంగిపోర్లినా యోర్దాను ఎదురైనా ఎర్ర చంద్రము పొంగిపోర్లినా భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము ఓసన్నా జయమే ఓ సన్నా జయమే ఓ సన్నా జయం మనకే ఓ సన్నా జయం మనకే సన్నా జయం మనకే ఓ సన్నా ఏసు రాజు రాజుల రాజై త్వరగా వాచు చుండే రాజు రాజుల రాజై త్వరగా వాచు చుండే త్వరగా చుండే త్వరగ చుచుండీ ఓ సన్నా జయమే ఓ సన్నా జయమే ఓ సన్నా మనకే ఓ సన్నా మనకే ఓ సన్నా మనకే ఓ సన్నా మనకే శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా ఏసు గాయముల్ స్వస్థ పరచున్ ఏసు గాయముల్ స్వస్థ పరచున్ రక్తమే రక్షణ నీచున్ యేసు రక్తమే మనకు రక్షణ నీచున్ వసన్నా జయ సన్నా జయమే ఓ సన్నా జయం మనకే ఓ జయం మనకే ఓ జయం మనకే ఓ జయం మనకే అల్లేలు ఎస్తుతి మహిమా ఎల్ప్పుడు హల్లు ఎస్తుతి మహిమా అల్లేలు ఎస్తుతి మహిమా ఎల్ పొడు హల్లేలు ఎస్తుతి మహిమాసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగవచు చుండే త్వరగవ చుచుండే సన్నా జయమే ఓ సన్నా జయమే ఓ సన్నా జయం మనకే ఓ సన్నా మనకే ఓ సన్నా మనకే ఓ సన్నా మనకే ఏసు రాజు రాజుల రాజై త్వరగా వాచు రాజు రాజుల రాజై త్వర గవ త్వరగా వచ్చు త్వరగా వచ్చు చుండే ఓ సన్నా జయ మే ఓ జయ మనకే ఓ జయ మనకే లే మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు నామం పేరుట ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనములు అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడై గాక యేసుక్రీస్తు ప్రభుకే యుగుయుగములకు మహిమ కలుగును గాక హుయ ఆమె పరిశుద్ధుడా తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ అవును ప్రభా నాయనా నాయన మీరాకట అతి సమీపంగా ఉంది ప్రభా నాయనా మీరు ఈ లోకంలో చెప్పిన ప్రతి సూచనలు ప్రభా నాయనా మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభా నైనాయన కాబట్టి ప్రభా నైనా మీరు ఆకడకు మేము సిద్ధపడాలా నాయన మీ దృష్టికి మేము నిష్కలంకులుగా నిందా రైతులుగా మా సమస్త ప్రవర్తన తండ్రి నీ అంగీకారంగా మేము ఉండాలా ప్రభా ఆ రీతిగా మా పిలుపుని ఏర్పాటును మేము నిశ్చయం చేసుకొని ప్రభా నైనా నశించిపోతున్న ప్రతి ఒక్కరిని వెతికి రక్షించిన దేవుడో ప్రభా అలాంటి ప్రాయాసము మేము కలిగి నీ శిలివను ఎత్తుకొని నిన్ను వెంబడించాలా ప్రభానైనా నీ నిమిత్తం ప్రభా నాయనా తండ్రి ఈ లోకంలో మేము జీవించాలా ప్రభా మీకు మాదిరిగా మీకు అడుగు జాడలో ప్రభా మీలాంటి మనస్సును మేము ఆయుధంగా ధరించుకొని నీ కొరకు మేము సాక్ష్యం ఇవ్వాలా ఆ రీతిగా ఈ లోకంలో నీ సత్య సువార్తను మేము ప్రకటించాలా ఆ రీతిగా ప్రభా తండ్రి ఇస్రాయల్లతో అన్యజనులు కూడా సువార్త వలన యూధులతో సమాన వారసులు అన్న ప్రభా అవును సువార్త ప్రకటించకపోతే ప్రభా అనేకులు రక్షణలోకి రాలేరు ప్రభా అనేకులు ప్రభానైనా నిజమైన రక్షకుడు నువ్వు అని గ్రహించలేరు ప్రభ ఆ రీతిగా సువార్త అందని ప్రతి చోటికి ప్రభా నీ సువార్త వెళ్ళాలా ప్రభ ఆ రీతిగా మా పిలుపు ఏర్పాటును మేము కూడా నిశ్చయం చేసుకొని నీ కొరకు మేము సాక్షిగా మేము ఆయన నీకు అంగీకారంగా ఈ లోకంలో బూది వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారన్నావు ప్రభా ఆ రీతిగా బూది వరకు నీ సువార్త వెళ్ళాలా ప్రభ ఆ రీతిగా ప్రభాయన మీరు మాకు తోడుగా ఉండి ఆయన మీ నీతిని మీ రాజ్యాన్ని వెతకమన్నవ్వుతాండి ఆ రీతిగా మేము వెతుకుటకు మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఒకటో పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఇక్కడ ఒక వాక్యం ఉంది నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ మీ అందరికీ ఇక్కడ ఒకటో పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఏముందంటే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండుడి కాబట్టి చూడండి అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాబట్టి చూడండి ఎందుకు దేవుడు ఈ మాట ఈరోజు మనతో మాట్లాడుతుందంటే ఆయన మనకు చెప్పిన ప్రతి సూచన ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క అంత్య దినముల్లో ప్రభు యొక్క రాకడ చివరి దినంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన చెప్పిన ప్రతి సూచన నెరవేరుతుంది చూడండి అనేకులు వచ్చి పలువురిని మోసపరుస్తడు అని చెప్పిండు దేవుడు ఆ రీతిగా ఎంతో మంది మోసపోతున్నారు చూడండి అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది ఎప్పుడు అక్రమం ఇస్తే ఇస్తే కాబట్టి అక్రమం ఉన్న వాళ్ళు స్వార్థము ధనాపేక్ష గర్వము చూడండి ఇవన్నీ శరీరక్రియలే కాబట్టే దేవుడు ఎందుకు మనకి ఈ రీతిగా చెప్తుండే ఆయన పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకొని జీవించిన వాళ్ళు ఎవరైనా కానీ చూడండి వాళ్ళకేముండాలంటే స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుకువుగా ఉండుడి ఎందుకంటే భయంకరమైన శ్రమ దినంలో మనం ఉంటున్నాం ఆ దినము ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన గత్యమనే తోటలో ఉన్నప్పుడు ఆయన శిష్యులకు కూడా దేవుడు మీరు ప్రార్థనలు చేయండి మీరు శోధనలకు వెళ్ళబోతున్నారు మీరు ప్రార్థన చేయమని దేవుడు ఆయన శిష్యులకి ముమ్మార్లు హెచ్చరించినా కానీ వాళ్ళందరూ నిద్రమత్తులై ఉన్నారు కాబట్టే ఆ తర్వాత ఆయన చెప్పినట్టు శోధన వచ్చినప్పుడు పేతురు ఆయనని ముమ్మార్లు ఎరగనని చెప్పింది అనేక మంది శిష్యులు భయపడ్డరు కలవరపడ్డరు అభ్యంతరపడ్డరు కాబట్టి మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన నీకు దేవునికి మధ్య ఒక సహవాసం లాంటిది యశు ఆయన కుమారుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన దివారాత్రంలో తండ్రికి ప్రార్థించిండు ఆయన ఏం ప్రార్థించిండో ఆయన ప్రార్థన ఏదో ఆయన మనకి బయలుపరిస్తే మనము ఆ రీతిగా ప్రార్థనలు చేయాల ఎందుకు స్వస్థ బుద్ధి గలవారై అన్ని దేవుడు చెప్తుండే సామెతలు గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ వచనంలో బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలిగా ఉండును చూడండి బుద్ధి నిన్ను కాపాడుతుంది అందుకు మనకి స్వస్థ బుద్ధి అవసరం ఎందుకంటే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే దేవుని వాక్య మనం ఈ లోకంలో ఉన్నంత వరకు సాక్షిగా మనం జీవించలేము ఆయన బుద్ధి జ్ఞానములు అవి ఆయన సర్వసంపద ఆయనలో ఉన్న ఆ సంపద పొందుకుంటేనే ఎప్పుడు ఆ రీతిగా నువ్వు పొందుకుంటావంటే ఆయన సన్నిధిలో నువ్వు మెలుకువగా ఉండి ప్రార్థన చేస్తే తప్ప ఆయనలో జ్ఞానము బుద్ధి మనం పొందుకోలేం జ్ఞానము కలిగిన వాడు వివేచన కలిగి నడుచుకుంటాడు ఎందుకు కావలి అంటే చూడండి ఎందుకు బుద్ధి నిన్ను కాపాడుతుందంటే ఎక్కడ మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే చూడండి నిన్ను ఎవరన్నా కోపం చూపిస్తేనో ద్వేషం చూపిస్తే నువ్వు సహించాలి అంటే నీ బుద్ధి నువ్వు ఆదారం చేసుకుంటే నువ్వు వాడిని క్షమించలేవు అదే యశుప్రభు యొక్క బుద్ధి ఆ స్వస్థ బుద్ధి మనకుంటే మనం వాళ్ళని క్షమించగలం చూడండి మన మీద నేరాలు మోపేవాళ్ళు కావచ్చు మన మీద అబద్ధపు సాక్ష్యాలు పలికే వాళ్ళు కావచ్చు మనల్ని శ్రమంలోకి నడిపించే వాళ్ళు కావచ్చు మన మీద వివాదాలు తర్కాలు వాడేవాళ్ళు కావచ్చు చూడండి వాళ్ళు ఎవరైనా కానీ చూడండి ఆయన బుద్ధి మనకుంటే వాళ్ళెవరైనా గాని మనం క్షమిస్తాము గాని వాక్యాన్ని దాటి మనం పోం ఈరోజు మనుషుల్లో స్వార్థము అక్రమము అన్యాయము స్వబుద్ధుల్ని ఆధారం చేసుకుంటున్నారు కాబట్టి చూడండి ఒక్కరిలో కూడా క్రీస్తు కలిగిన ప్రేమ లేదు కాబట్టే మనం చూస్తే యూట్యూబ్లో సేవకులు సేవకులు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఒకరి మీద ఒకరు కోపం చూపించుకోవడం ఒకరిని ఒకరి మీద నేరాలు మోపుచుకోవడం ఒకరి మీద ఒకరు అబద్ధాలు సాక్ష్యాలు ఇవన్నీ ధర్మశాస్త్రమునకు లోబడ్డం కాకుండా ధర్మశాస్త్రమును అతిక్రమించి నడుచుకుంటే ధర్మశాస్త్రము అతిక్రమిస్తే పాపం వస్తే వీళ్ళందరూ ఏమవుతారు చూడండి ఎందుకు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతుందంటే నువ్వు ఎప్పుడైతే స్వస్థ బుద్ధి కలిగిన ఉంటావో ఆ స్వస్థ బుద్ధి నిన్ను అనేక ఆపదల నుంచి అపాయాల నుంచి నిన్ను కాపాడుతుంది ఎప్పుడైతే నీకు స్వస్థ బుద్ధి కలిగిందో నువ్వు ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో ఉన్నావో నువ్వు సమస్తమును వివేచిస్తవు వివేచించిన ఇది అపవాది సంబంధమైనదా ఇది దేవుని సంబంధమైనదా అని గ్రహించుకున్నవాడు ఏం చేస్తాడు వాణ్ణి వాడు జాగ్రత్త పరుచుకుంటాడు కాబట్టి దేవుడు మనం ప్రార్థనలో మెలుకుగా ఉండు ఎందుకు మెలుకువుగా ఉండాలంటే నీ ఆత్మీయ స్థితి దేవునికి ఏ రీతిగా ఉంది మెలుకుగా ఉండడం అంటే ఈ లోకస్తులు చూడండి వాళ్ళు చెప్పుకుంటారు మేము ప్రార్థనలు చేసుకుంటున్నాము పాటలు పాడుకుంటున్నాము మందిరాలకు వెళ్తున్నాము చూడండి ఉపవాసాలు ఉంటున్నాము అని అనుకొని ఆ రీతిగా మేము దేవునికి మెలుకుగా ఉండి ప్రార్థన చేస్తున్నాం అన్నారు అసలైన మెలుకువ అంటే నీ ఆత్మీయ స్థితి నువ్వు ఆత్మీయంగా ఎట్లా ఉన్నావు ఎందుకంటే సమస్తము పాతవాయను అన్ని నూతనమైనవి ఎందుకంటే మనము ఆత్మస్వరూపులము పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలంటే నువ్వు ఆత్మ స్వభావంగా మారాలా చూడండి ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు కాబట్టి నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది దేవునికి అంగీకారంగా ఉందా లేదా నువ్వు దేవునికి ఇష్ట జీవిస్తున్నావా లేదా నువ్వు మాట్లాడే మాటలు కానీ నువ్వు ఆలోచించే ఆలోచనలు కానీ నీ తలంపులు కానీ నీ హృదయ స్థితి కానీ నీ నడవడిక ఇవన్నీ మెలుకుగా ఉన్న నువ్వు పరిశీలించుకోవాలా నీ నోటిని నువ్వు అపవత్ర పరుచుకుంటే ఈ నాలుక మన శరీరంలో పాప ప్రపంచం అని చెప్పాడు ఈ నాలుకతో చూడండి గర్వప మాటలు లేనిపోని మాటలు అబద్ధాలు ఈ నోటితో నువ్వు ఉచ్చరిస్తే నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నట్టు అవి శరీర క్రియలా కాదా కాబట్టి ఒక నోటి విషయమే కాదు మన హృదయ స్థితిని కూడా మనం పరిశీలించుకోవాలా మన ఆలోచనలను మనం పరిశీలించుకోవాలా నీ నడవడిక నీ ప్రవర్తన ఏ రీతిగా నువ్వు దేవునికి అంగీకారంగా ఎందుకు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని దేవుడు సాక్ష్యం ఇచ్చిందంటే ఆయన ఎప్పుడైతే ఆ యోర్ధన్ నది దగ్గర బాప్తీసం ఇచ్చు యోహోన్ తర్వాత దగ్గరికి వెళ్ళి బాప్తీసం పొందిన తర్వాత ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి పావురుమలే దిగొచ్చిందో యేసుప్రభు తండ్రికి అంగీకారంగా విధేయత కలిగి ఆయనకి ఇష్టంగా ఆయన చిత్త ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి అలా మనం అందరము నడుచుకొని జీవించినప్పుడే మనం దేవునికి ఇష్టంగా ఉండగలం కాబట్టి ఆ రీతిగా మనము ప్రతి దినము ప్రతి మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఎందుకంటే శరీర సంబంధి అయిన ఎవడు చూడండి శరీర సంబంధంగా జీవించిన ఎవడును ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడు ఆయన నీలో నాలో మనలో ఉండాలంటే ను శరీర స్వభావం కలిగి శరీరేచ్చలు కలిగి శరీర ఆలోచనలు కలిగి శరీరానుసారంగా లోక సంబంధంగా నువ్వు జీవిస్తే ఆయన నీలో నాలో మనలో ఎట్లా ఉంటాడు కాబట్టే మనము ఆత్మలో అభివృద్ధి పొందాలా దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలా దేవుని కృపలో నువ్వు అభివృద్ధి పొందాలా నిత్యము దివారాత్రములు మనము ఆయన వాక్యాన్ని ధ్యానించుకున్న మనము మన గుడారంలోనున్న ప్రతి దుర్మార్గమును తొలగించుకోవాలా ఎందుకు ఈ లోకంలో నువ్వు మెలుకువగా ఉండాలా ఎప్పటి వరకు ఆ మెలుకువగా ఉండాలా ఆయన పెండ్లి కుమారుడు ఈ లోకానికి తిరిగి వచ్చి ఆయనను కలుసుకునే దినం వరకు కాబట్టి మనం అప్పటి వరకు ఉండి ప్రార్థనలో ఉండి నువ్వు ఆయన స్వస్థ బుద్ధి పొందుకొని నువ్వు నడుచుకోవాలా అందుకే దేవుడు స్పష్టంగా చెప్తుండు బుద్ధి నిన్ను కాపాడును అనేక విషయాల్లో మనం మన బుద్ధి పలు పలు విధాలుగా పోతే ఆయన వాక్యానికి అది లోబడినట్టు కాదు ఆయన వాక్యానికి విదేయత చూపించినట్టు కాదన్నట్టు కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుందంటే ఒకటో పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండుడి నిబ్బరం అంటే మనందరికీ తెలుసు ఇప్పుడు యోసేపుని చూస్తే ఆయన బుద్ధి ఆయనని కాపాడింది ఎట్లా కాపాడిందంటే తను పనిచేసే యజమానుడు కింద ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన భార్య అతన్ని పాపంలోకి ప్రేరేపిస్తే ఆయన నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నడా లేదా కాబట్టి ఆ నిబ్బరమైన బుద్ధి ఆయన్ని కాపాడిందా లేదా పాపంలోకి పోకుండా అదే రీతిగా ఆ యొక్క ప్రవర్తనే ఆయనకి దేవుని మేలు చేసి ఆయన్ని ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసిందా లేదా కాబట్టి చూడండి మనము నిబ్బరమైన బుద్ధి నిబ్బరము అంటే నిన్ను ఏం చేసుకోవాలా కంట్రోల్ చేసుకోవాలన్నట్టు మన బుద్ధి ఉంటే ఒక మనిషికి అంత ఆహారం పెట్టాలన్నా కానీ మనకి ఏం రాదు హృదయం కలగదన్నట్టు ఎదుటి వారికి సహాయపడాలన్నా ఆ మనసు కలగదన్నట్టు కాబట్టి ఎందుకు నిబ్బరమైన బుద్ధి లేకపోతే ఎందుకు కలగదంటే చూడండి మనలో ఏముంటుంది స్వార్థం ఉంటుంది కాబట్టి నేనెందుకు చేయాలి అనే ధోరణి ఉంటుంది నన్ను తిట్టిండు కాబట్టి నేను ఎందుకు వాడితో సమాధాన పడాలా వాడిని క్షమించాలా చూడండి వాడే నా కాలకి ఎందుకు వాడు నీ పట్ల కఠినంగానే ప్రవర్తించవచ్చు వాడు నీ పట్ల క్రూరంగానే మాట్లాడుండొచ్చు లేదా నేను ఎట్లాగైనా అనుండొచ్చు కానీ వాడిని క్షమించేలాగా నీ బుద్ధి నిబ్బరము కలిగి ఉండాల చూడండి ఒక సహోదరులనే కాదు ఏ విషయంలోనైనా ఎందుకంటే చూడండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు లేకపోతే నీ బుద్ధి నిబ్బరం కలిగి లేకపోతే ఏమవుతుందంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదా అని వెదకుచూ తిరుగుచున్నాడు చూడండి ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్తుండు సామెతల్లో బుద్ధి నిన్ను కాపాడును ఎవరి నుంచి కాపాడుతుంది ఈ అపవాది గర్జించు సింహము నుంచి కాపాడుతుంది ఎప్పుడైతే చూడండి మనం నిబ్బరమైన బుద్ధి కలిగి లేకుండా స్వస్థ బుద్ధి కలిగి లేకుండా మనం వివేచన కలిగి జ్ఞానం లేకుండా ఉంటే మనము వాడికి అవకాశం ఇస్తే వాడు మన విరోధి కాబట్టి వాడు ఎప్పుడు చూడండి నీ శత్రువు ఏం చేస్తాడు నిన్ను ప్రతి విషయంలో పరిశీలిస్తాడు పరీక్షిస్తాడు ఎక్కడ ఒక చిన్న అవకాశం దొరికినా నీ శత్రువు ఏం చేస్తాడు నీ మీద దాడి చేస్తాడు వాడు అట్లా ప్రతి క్షణము మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో వాడు ఉంటాడు చూడండి కానీ ప్రతి వాడు ఉన్నా కానీ వాడు నుండి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు స్వస్థ బుద్ధి కలిగితే అదే ఆ బుద్ధే నిన్ను కాపాడతాయి ఎందుకు బుద్ధి జ్ఞానములు ఆయన సర్వసంపదులు అంటే ఎందుకు సలోమాను బుద్ధి జ్ఞానంతో నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసిండే ఎప్పుడైతే బుద్ధి జ్ఞానము వివేచన మనం కలిగి ఉంటామో మనము అన్నిటినీ అర్థం చేసుకునే హృదయం కూడా ఉంటుంది ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగా మనం చెయ్యం కాబట్టి మనకి నిబ్బరమైన బుద్ధి గలవారై అంటే ఎప్పుడు వస్తుంది ఈ నిబ్బరమైన బుద్ధి అంటే నువ్వు ఆయన ప్రార్థనలు చేసి నీ బుద్ధికి స్వస్థత తెచ్చుకుంటేనే అప్పుడే నువ్వు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండగలం ఎందుకు ఈ వాక్యము దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండే చూడండి పర్యటన గ్రంథము పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో కూడా అంతటా పరలోకమందు యుద్ధము జరిగిను మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను కాగా సర్వలోకమును మోసపుచ్చు చూడండి దేవుడు ఈ వాక్యం మనతో ఎందుకు చెప్తుండే ఈ యొక్క అపవాది చూడండి ఆ పరలోక రాజ్యంలో యుద్ధము జరిగితే దేవుని దూతలతో వీడు అక్కడ గెలవలేకపోయిండు గెలవలేని వాడు ఇక్కడ ఈ లోకంలో పడవేయబడ్డాడు కాబట్టి ఇక్కడ ఆయన దూతలు ఎవరు ఆయన బిడ్డలే కదా మనమే కదా కాబట్టి అక్కడ గెలవలేంది ఇక్కడ గెలవాలనే వాడు మన మీద బహుక్రోధము కలిగి గర్జిస్తుంటాడు ఎందుకు నువ్వు నేను మనం అందరము ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన చేతి పనిముట్లుగా చేయబడిన వాళ్ళం మనమంతా కాబట్టి మనము కూడా ఆయన స్వరూపములం ఆయన బిడ్డలం కాబట్టి మన ద్వారా ఆయనని వాడు ఓడించాల ఎట్లా ఆయనని ఓడిస్తాడు చూడండి ఆయన ఆత్మ ఎప్పుడు దుఃఖపడతది పరిశుద్ధ ఆత్ముని దుఃఖపరచకుడి అంటే ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు నువ్వు పరిశుద్ధాత్ముడు చూడండి ఆయన పరిశుద్ధమైన స్థలంలో ఉండే దేవుడు కాబట్టి ఆయన తన ప్రాణమును త్యాగమును నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో ఆయన త్యాగం చేసి ఆయన చూడండి ఆయన అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము మన కొరకు ఆయన ధరాలముగా గార్చి గొర్రెపిల్ల ఎట్లా మౌనంగా ఉంటుందో ఆ రీతిగా ఆయన మౌనంగా ఉండి మనలందరినీ విలువ పెట్టి కొనుక్కున్నాడు చూడండి ఈరోజు నువ్వు కలిగిన రక్షణ అది నువ్వు ఉచితంగా పొందుకునేది అందులో నువ్వు నేను అతిశయించడానికి వీళ్ళే కాబట్టి ఆయన విలో పెట్టి కొనబడిన సొత్తు మనం అందరము ఆయన వాలం ఆయన సొత్తు కాబట్టి చూడండి శత్రువు దేని మీద నీ మీద దాడి చేస్తాడు నీ ప్రాపర్టీస్ మీదనా కదా ఇప్పుడు ఆయన ప్రాపర్టీ ఎవరు నువ్వు నేను మనం కాదా కాబట్టే మనల్ని మోసపచ్చాల ఎట్లా మోసపరుస్తాడంటే ఆదామును అవన్నీ ఏ రీతిగా వాడు కుయక్తితో మోసపోయిడు వాళ్ళకి బుద్ధి లేదు చూడండి వాళ్ళకి స్వస్థమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి ఉంటే వాళ్ళు మరణంలోకి పోయేవాళ్ళు కాదు కానీ వాడేం చేసేడు కుయక్తుతో వాళ్ళు వివేచన కోల్పోయినారు కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం నీకు నాకు మనకు చెప్తుండే వాడు సర్వలోకమును మోసపుచ్చు ఆ మోసపుచ్చేవాడు మన దగ్గర కూడా వస్తాడు కాబట్టి వివేచన నీకు కావలి కాయును కాబట్టే ప్రతి ఆత్మను నమ్మక దేవుడు ప్రతి ఆత్మను పరీక్షించమన్నాడు ప్రతి ఆత్మను వివేచించమన్నాడు ఎట్లా ఆత్మని పరీక్షించగలము వివేచించగలమంటే ఆత్మ స్వరూపముగా మార్చే తప్ప ఇది ఆత్మీయ ప్రపంచం ఇది పోరాడుతుంది దురాత్మలతోటి ఇప్పుడు అపవాది దురాత్మ దేవుని బిడ్డలు మికాయలు దూత ఆత్మ సంబంధమైన వాళ్ళు కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన పోరాటము ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం ఇది కంటికి కనిపించే యుద్ధము కానే కాదు చూడండి అలాంటి యుద్ధము చేయాలి అంటే ఎట్ల నీ యొక్క శత్రువుని నువ్వు జయించాలంటే నువ్వు ఆత్మస్వభావంగా మారాలా ఎట్లా ఆత్మస్వభావంగా మారతావంటే నీ పాపభూరితమైన జీవితం నుంచి మనం బయటకు రావాలా మనం ప్రార్థనలో ఉండాలా దేవుని వాక్యమే మనల్ని శుద్ధీకరిస్తుంది దేవుని వాక్యమే మనల్ని పరిశుద్ధ పరుస్తుంది అలాంటి వాక్యానికి నీ జీవితంలో నువ్వు చోటివ్వాల నీ హృదయంలోకి దేవుని వాక్యానికి చోటిస్తే ఆ వాక్యమే మన ప్రభు కాబట్టి చూడండి ఆయన మనము ఆయనకు తగినట్లుగా అంగీకారంగా జీవించగలం కాబట్టి మోసపుచ్చుచు కాబట్టి ఈరోజు వివేచన లేదు మనుషుల్లో ఈరోజు వివేచన లేకపోతే ఎట్లా ప్రతి బోధనను పరీక్షించగల ఈరోజు లోకంలో రకరకాల ఆచారాలు రకరకాల పద్ధతులు చూడండి ఒకరిని ఒకరిని దూషించుకుంటున్నప్పుడు ఒకరిని ఒకరిని విమర్శించినప్పుడు ఎంతో మంది వాళ్ళని అనుసరించుకొని వెంబడిచ్చిపోతున్నారు పభు చెప్పిండు వాళ్ళు గుంతలో పడితే వాళ్ళ బోధను వాళ్ళని అనుసరించుకున్న వాళ్ళందరూ ఎక్కడ పడతారు గుంతలోనే పడతారు అప్పుడు గుడ్డివాడు ఇంకొకరికి మార్గం ఎట్లా చూపించగలడు కాబట్టి మనము అన్నిటినీ వివేచనగలిగి చూడండి వాడు మోసపుచ్చేవాడు ఆ మోసము ఏ రీతిగా వస్తుందో కూడా మనకు తెలియదు కాబట్టే ఆ మోసాన్ని నువ్వు గ్రహించాలంటే ను వివేచన కలిగి ఉండాలా కాబట్టి వివేచన వరం మనకు ఉండాల చూడండి అలాగే మన బుద్ధి నిబ్బరము కలిగింది ఉండాల కాబట్టి మన బుద్ధి నిబ్బరము కలిగి మన బుద్ధి స్వస్థ బుద్ధి కలిగి ఉంటే చూడండి అప్పుడు వాడు చెప్తుండే దేవుడు అపవాదనియు సాతాననియు పేరుగల అది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది కాబట్టి ఈ వాక్యము చూడండి మన సహోదరుల మీద నేరం అది ఎవరైనా కానీ చూడండి మనము నేరాలు మోపొద్దు ఎవరి మీద అబద్ధ సాక్షాలు పలకొద్దు ఎవరిని మన హృదయంలో చెడుతనం కలిగి మనం ఉండొద్దు అలా నువ్వు కలిగి ఉంటే నువ్వు అపవిత్రమైన వాడివే కాబట్టి అపవిత్రమైన జీవితం వ్యభిచార్యును విగ్రహారాధికుడు వీళ్ళెవరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు కాబట్టి చూడండి వాళ్ళు ఎందుకు దేవుడు మీరు శరీర క్రియలను శరీర హెచ్చలను ఆలోచన చేసుకోకూడదంటే ఎప్పుడైతే శరీర హెచ్చలు శరీర ఆలోచనలు మనం కలిగితే మన స్వభావం ఎట్లా ఉంటుంది శరీర స్వభావం ఉంటుందా ఆత్మస్వరూపం ఉంటుందా అదే క్రీస్తుని ధరించుకుంటే మన స్వభావము ఆయన ఆత్మ సంబంధి దేవుడు కాబట్టి నువ్వు ఆత్మలాగా మారగలవు కాబట్టి మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అందుకు మనకి స్వస్థ బుద్ధి కావాల అందుకు మన జీవితం మెలుకువుగా ఉండాల అందుకు నీకు బుద్ధి వివేచన జ్ఞానం ఎందుకు దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వల్లే జ్ఞానంతో నడుచుకోమన్నాడంటే ఈడు ఎలా ఉన్నాడు పడద్రోయబడి ఉన్నాడు ఎక్కడ మన మధ్యలోనే వాడు మన మధ్యలోనే ఉన్నాడు ఏబు దగ్గర ఆయన దేవుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి నేను అటు ఇటు సంచరిస్తూ వచ్చినానన్నప్పుడు నా బిడ్డ అయిన ఏబుని నువ్వు చూడలేదా అన్నప్పుడు ఎందుకు చూడలేదు చూసిండు కానీ వాడికి ఏం లేదు అవకాశం ఏబు దగ్గరికి పోడరు ఎందుకు ఆయన కంచె వేసిండు కాబట్టి కాబట్టి దేవుడు కంచె తీసినాక వాడు వచ్చిండు ఎందుకు దేవుడు సైతాన్ని మన జీవితంలో ఆయన ఆమోదిస్తాడంటే ఎప్పుడైతే నువ్వు వివేకము కోల్పోతావో ఎప్పుడైతే నీ బుద్ధి నీ స్వబుద్ధి అవుతదో ఎప్పుడైతే నీ జ్ఞానం ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో ఎప్పుడైతే నీ నీతి ప్రకారంగా నువ్వు ఆలోచిస్తావో నీ తలంపులకు చోటిస్తావో నీ ఆశ ప్రకారంగా వెళ్తావో ఆటోమేటిక్గా వాడికి దేవుని కంచెని నుంచి తొలగిపోతే వాడికి అవకాశం వస్తుందా లేదా కాబట్టి చూడండి అందుకు మనము ప్రతి విషయంలో దేవునికి లోబడాల అదే దేవుని పట్ల భయభక్తులు కలిగే జీవితం అంటే ఉట్టిగా ప్రార్థనలు చేసుకుంటూ ఉట్టిగా మందిరాలకు వెళుతూ ఉట్టిగా ప్రార్థనలు చేసుకుంటే ఏ రోజు కూడా ఆయన అంటాడు మన ప్రభు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందంట ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంది నీ పూర్ణ హృదయం నీ పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సు పూర్ణ వివేకం నన్ను ఆరాధించమన్నాడు అలా ఆరాధించకుండా నువ్వు ఎన్ని చేసినా ఆయనకి అంగీకారంగా లేకుంటే చూడండి ఆయన ఎట్లా నిన్ను నన్ను చూసి ఇష్టపడతాడు ఎప్పుడు నీ హృదయం పూర్ణమవుతుంది ఎప్పుడు నీ వివేకము పూర్ణమవుతుంది నీ మనసు ఎప్పుడు పూర్ణమవుతుంది అందుకు శుద్ధ మనసు శుద్ధ హృదయం మనకు కావాలి ఎప్పుడైతే శుద్ధ మనసు శుద్ధ హృదయంతో మనం ప్రార్థిస్తామో ఆయన మనలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న బుద్ధి జ్ఞానము వివేకము మనం కలిగి ఉంటే ఎక్కడ కూడా ఆయనకి అవిధేయత కలిగించే ఏ పని మనం చేయం ఎందుకు ఆయన మనలో ఉంటే యశుప్రభు ఎట్ట తండ్రికి విధేయత కలిగి కుమారుడిగా జీవించిండో అలాంటి జీవితము ఈరోజు నువ్వు నేను మనం కలిగి ఉండాలి అందుకు ఆయన మనందరికీ మాదిరిగా ఉండిపోయింది ఆయన ఆ రీతిగా ఆయన అడుగు జాడలో మనం అందరం నడుచుకోవాల ఆ రీతిగా అప్పుడు నువ్వు ఆయనకి చోటిచ్చినప్పుడు అప్పుడు ఆయనకి సమస్తము నీ ద్వారా ఆయన మహిమ పరుచుకుంటాడు కాబట్టి చూడండి పడద్రోహిబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను చెప్పండి ఈ అధికారము క్రీస్తుదైతే రోమీలో రాసిన పత్రిక ఎనిమిదో ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు మీరు అక్కడ పైన చేస్తే మనమందరము క్రీస్తు వారసులము చెప్పండి అధికారము అది క్రీస్తుదైతే ఆయన బిడ్డగా ఆయన వారసుడిగా ఉండే నీకు ఆ అధికారం నువ్వు కలిగి ఉంటావా లేదా కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన అధికారము నీకు ఉంది అని నువ్వు గ్రహించి వివేచించి ఆ అధికారంతోనే ను ప్రతిదీ గెలవాల చూడండి ఆయన మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఆయన నామాన్ని మన నోటికి ఇచ్చిండు ఆ నామాన్ని నువ్వు ఉచ్చరించాల ఆ నామాన్ని ఉచ్చరించిన మనము ఆ నామంలోనే పరలోకం కాదు భూమి కిందే కాదు భూమిపైనే కాదు అన్ని నామముల అధికమైన నామము అదే ఏసుక్రీస్తు నామం ఆ నామాన్ని నువ్వు ఉచ్చరించాలా ఆ నామము నాది అనే ఫీలింగ్ నీలో ఉండాల అలా ఫీలింగ్ కలిగి విశ్వాసముతో ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే ఆయనకి లోబడి విధేయత కలిగి ఆయనకి అంగీకారంగా నువ్వు జీవించినప్పుడు అది స్వార్థము లేనిది కాబట్టి నీ నోటితో ఉచ్చరించింది ఏదైనా సమస్తము జరుగుతుంది కాబట్టి చూడండి ఇప్పుడు క్రీస్తుదాయను కాబట్టి వారు గొర్రె గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి దాన్ని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు కాబట్టే నా శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించువాడు చూడండి నాకు పాత్రుడు అడు వెంబడించిన నాకు పాత్రుడు కాడన్నాడు దేవుడు తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని కాబట్టి దేవుడు చెప్తుండు మనము చూడండి ఈ ప్రాణము ఏమీ కాదు కానీ మనకి ఏదో అవుతుంది అనే భయము మనల్ని పిరికి వాళ్ళగా చేస్తారు చూడండి ఒక శ్రమ కలిగితేనో ఒక శోధన కలిగితేనో ఒక కష్టం వస్తేనో మనల్ని ఏం చేస్తుంది పిరికితనంగా మారుస్తుంది అందుకు విశ్వాసం నిలకడగా ఉండాలి ఎప్పుడు విశ్వాసంలో నిలకడగా ఉంటావంటే దేవుని వాక్యాన్ని విన్న నువ్వు దాన్ని అవలంబించి నడుచుకున్నప్పుడు నీ విశ్వాసం నిలకడగా ఉంటది స్థిరముగా ఉంటది అప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఉంటే నువ్వు ఏటినైనా జయిస్తావా లేదు ఎందుకు నీ విశ్వాసం అనేది మనుషులను ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు దాన్ని కొనసాగించుకొని చేస్తేనే మన విశ్వాసం ఉంటుంది కాబట్టి అందుచేత పరలోకమ పరలోనిక వాసులార ఉత్సాహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్ధకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పను చూడండి ఎందుకు ఈ వాక్యము దేవుడు మనకు చెప్తుండంటే వాడికి సమయము కొంచెమే కాబట్టి కొంచెం సమయంలో వాడు ఏం చేయాలా అందరినీ మోసపరచాలా కాబట్టి అందరినీ ఏం చేయాలా పాపంలోకి నడిపించాలా రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ విశ్వాస భ్రష్టులయ్యి ఆ రీతిగా జీవిస్తే వాడి ఆశ వాడి ప్రయాసం అదే కదా కాబట్టి వాడికి సమయమే కొంచెమే అని వాడి తెలిసి బహుక్రోధము కలిగి ఉన్నాడు ఎందుకు దేవుని పట్ల వాడి వైఖరి అట్లా ఉంది ఇప్పుడు ఆయనని కట్ చేయాలంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఆయన ప్రేమిచ్చింది మనల్ని కాబట్టే దూతలకు లేని అధికారము దేవుడు మనిషిగా నరులకి ఇచ్చండి అంతగా ఆయన మనల్ని ప్రేమించండి ఆయన అంతగా మన పట్లనే తగ్గించుకొని సాత్వికుడై దీన మనసు కలిగి ఆయన మనిష్య స్వరూపం ధరించుకోండు దాసుని స్వరూపం తన్ను తాను ఎందుకు రిక్తునిగా మార్చిండు అంటే కోసం నా కోసం దేవుడు ఆ రీతిగా ఈ లోకంలో తగ్గించుకొని జీవించాడు ఆ రీతిగా నా కొరకు ఆయన ఎంతగానో శ్రమ పొందిండు నిందలు పొందిండు అవమానాలు పొందిండు నన్ను నశించిపోతున్న నన్ను ఆయన రక్షణలోకి నడిపించుకున్నాడు అనే కృతజ్ఞతా భావం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు పాపం చేయరు చూడండి అందరూ పాపం అంటే అలా తాగేవాడిని చూపిస్తున్నారు అలా చూడండి వేషలాగా జీవించే వాళ్ళని చూపిస్తున్నారు వాళ్ళని చూపిస్తున్నారు కానీ బైబుల్ వాక్యం స్పష్టముగా చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వలన వచ్చు జీతము మరణం చెప్పండి మనం ఎంతమంది నిజంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు ప్రతిది ఆయన వాక్య ప్రకారంగా నీ జీవితం ఉందా నా జీవితం ఉందా అప్పుడు ఏ రీతిగా నువ్వు పరిశుద్ధుడివి ఏ రీతిగా ఆయన దృష్టికి నిందారైతుడివి ఏ రీతిగా నీ పట్ల నిష్కలంకుడివి ఎట్లా ఆయన పట్ల నీకు నిజమైన బతుంది ఆయన వాక్యము లేఖనముల ప్రకారంగా ఈరోజు ప్రతిదీ నువ్వు ఆ రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నావా చూడండి మనము ఎంత చూడండి పాపం చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నావు కానీ చూడండి ఆ రీతిగా నేను నిజంగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా జీవిస్తున్నానా ఈరోజు దేవునికి సంబంధం కానిది ఏది నాలో ఉంది అని ఏ రోజన్నా మెలుకో మనం పరిశీలించుకుంటున్నామా పరీక్షించుకుంటున్నామా ఆ రీతిగా దేవుని సన్నిధిలో దివారాత్రంలో కనిపెట్టుకొని ఏ విషయంలో నీకు నేను అవిధేయత చూపిస్తున్నానని అడుగుతున్నామా కాబట్టి ఈ రీతిగా మనం అడగాల అడగకపోతే నీ బలహీనత నీకు ఎట్లా చూడండి వాళ్ళు అడగని వాళ్ళు కాబట్టి చివరి వరకు నీ నామంలో ప్రవచించినాం నీ నామంలో అద్భుతాలు చేస్తున్నాం నీ నామంలో అన్ని చేస్తున్నామని వాళ్ళు ఏమున్నారు మోసంలో భ్రమల్లో ఉన్నారు ఎందుకు వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఆ మోసపోయిన వాడు ఎవడైనా ఆ దినము దేవుని ఎదుట నిలబడితే ఆయన నువ్వెవరో నాకు తెలియదన్న ఆ క్షణము అది బహుభయంకరంగా ఉంటుంది కాబట్టి చూడండి ఎందుకు దేవుడు ఈరోజు మనకి చెప్తుందంటే మనము పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఆయన రాకడకి అతి సమీపంగా ఉన్న మనము చూడండి ఆయనకి అంగీకారంగా జీవించాలా ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వాల కాబట్టి మనము ఎప్పుడైతే ఆ రీతిగా మనం నడుచుకుంటామో జీవిస్తామో ఆయన కలిగిన అధికారాన్ని నువ్వేం చేస్తావు క్రీస్తుని ధరించుకోవడం క్రీస్తుని ధరించుకోవడం అంటే ఉట్టి యేసు సమస్త అధికారాన్ని నువ్వు కలిగి ఉండడం చూడండి ఆ రీతిగా నీ విశ్వాసము నా విశ్వాసము మన విశ్వాసము అభివృద్ధి పొందాల ఇప్పుడున్న నీ ఆసక్తి నా ఆసక్తి సరిపోదు ఎందుకు వాడు బహుక్రోధము కలిగి ఉన్నాడు కాబట్టి వాడు బహుగా పనిచేస్తాడు కానీ వాడు ఎంతగా నీ మీద పని చేసినా కానీ నువ్వు మాత్రము దేవుని వాక్యం ద్వారానే వాడిని జయించాల అందుకు వాక్యాన్ని వినేవాళ్ళగా ఉంటే ఏమీ ఉండదన్నట్టు కాబట్టి చూడండి లూకాసు వార్త అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని కాబట్టి లోకాసు వార్త పదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును ఆని చేయదు కాబట్టి మన ప్రాణం గురించి ఎందుకు మనం ప్రేమించాలా చూడండి ఎందుకు మన ప్రాణాన్ని ప్రేమించాలా ఏదియు మీకెంత మాత్రము హాని చేయలేదు కాబట్టి కాబట్టి దేవుడు చెప్తుండు ఆయన శత్రు బలమంతటి మీద మనకి అధికారం అనుగ్రహించి ఉన్నాను ఆయన అనుగ్రహించే ఉన్నాడు ఈ అధికారం ఈ రోజు నాకు ఉంది అనే గ్రహింపు వివేచన నువ్వు కలిగి ఉంటే ఏ విషయంలో కూడా మనం భయపడం చూడండి ఎలాంటి పరిస్థితులు విపత్తులు అపాయాలు ఆపదలు శోధనలు శ్రమలు ఎన్ని వచ్చినా కానీ నువ్వేం చేయవు జడియవు బెదరవు ఎందుకు చూడండి ఈ వాక్యము నీకేం చేస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఏది ఎంత మాత్రము హాని చేయదు పాములు తేళ్లు హాని చేసే జీవులై శరీర సంబంధంగా ప్రకృతి సంబంధంగా చూస్తే కాబట్టి చూడండి కీర్తనల గ్రంథంలో తొంభై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు పదమ సింహములను భుజంగములను అనగద్రొక్కుదువు చూడండి వాటిని అనగదొక్కడం అంటే నిజంగా తేళ్ల దగ్గరకి పోయో పాముల దగ్గరికి పోయో మనం పాదాలు మోపి తొక్కడం కాదు చూడండి ఎందుకు అనగదొక్కడం అంటే నీ వాక్యమే నా పాదములకు దీపము ఇవి అన్ని చీకటి సంబంధమైనవి ఇది అపవాదే చీకటి సంబంధమైన వాడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నీ పాదాలకు తగిలించుకొని ను అడుగు పెడితే ఆ ప్రాంతమంతా ఏమైపోతుంది వెలుగులాగా మారిపోతుంది కాబట్టి ఆ రీతిగా ఆయన వాక్యాన్ని మనము తగిలించుకోవాల మన పాదాలకి కాబట్టి చూడండి దేవుడు మనకి లోకంలో అన్నిటి మీద ఆయన అధికారము అనుగ్రహించున్నాడు కాబట్టి మనకి ఏమీ జరగదు కానీ మనకు ఏదో అవుతది అనే కలవరము భయము మనల్ని అవిశ్వాసంలోకి పెరిగితనంలోకి దేవుని పట్ల అవిధేయతలోకి మనల్ని పాపంలోకి నడిపిస్తుంది ఎట్లా పాపంలోకి నడిపిస్తుందంటే వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే వాక్యమందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు నడవకపోతే అది ఆజ్ఞ అతిక్రమించడమా కాదు కాబట్టి మన దేవుడు చెప్తున్నాడు లోకంలో ఉన్న వాటిని మీద దేవుడు మనకి అధికారము అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి పౌలు ఈ వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేస్తుంది తీరతనల గ్రంథంలో వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది మన ప్రభు జ్ఞాపకం చేసిండు ఇప్పుడు పౌలు జ్ఞాపకం చేస్తుడు రోమియో సంఘంలోకి పదహారులో ఇరవయో వచనంలో సమాధానకర్తయగు దేవుడు తాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక చూడండి సమాధాన కర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును మన ప్రభు అయిన కృప మీకు తోడయ్యుండును గాక కాబట్టి చూడండి దేవుడు ఆయన ఎందుకు ఈరోజు ఈ వాక్యం చెప్తుండంటే మనము ప్రార్థనలో మెలుకుగా ఉండి స్వస్థ బుద్ధి కలిగి నాకు అధికారం ఉంది ఆయన నాకు అనుగ్రహ అన్నిటి మీద నాకు అధికారం ఉంది ఆయనని ధరించుకున్న నేను నా నోటితో ఏది ఉచ్చరించినా అది ఏసు క్రీస్తు జరగాల చూడండి అలా జరుగుతుంది అని నువ్వు చేస్తే ఆ రీతిగా నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే నువ్వు చూడండి మీరు అడగొచ్చు ఈరోజు ఎంతో మంది ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నారు ఏమీ జరగట్లేదు ఆయన అధికారం ఇచ్చిండంటే చూడండి నువ్వు ఆయన చెప్తుండు నువ్వు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం చూడండి నీలో యథార్థత లేకపోతే ఎట్లా చేస్తాడు దేవుడు కాబట్టి కీర్తనల గ్రంథము ఎనభై ఒక వాక్యం ఉంటుంది యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక చెప్పండి మనలో యథార్థత లేకుండా మనలో ఆయన నీతి లేకుండా ఆయన వాక్యం లేకుండా ఆయన నామాన్ని ఉచ్చరిస్తే ఎట్ల కార్యాలు జరుగుతాయి ఏ రోజన్నా ఆ రీతిగా నీ జీవితాన్ని పరిశీలించుకున్నావా నువ్వు పరీక్షించుకున్నావా నిజంగా నా హృదయము యేసుప్రభుకి అంగీకారంగా ఉందా నా ఆలోచనలు తలంపులు ఆయనకు అంగీకారంగా ఉందా ఈ లోకంలో నేను జీవిస్తున్న ఈ జీవితము ఆయనకు అంగీకారంగా ఉందా నా నడవడిక ఆయనకు అంగీకారంగా ఉంది ఇవేమీ లేకుండా ఆయన నామాన్ని ఉచ్చరిస్తే ఎట్లా కార్యాలు జరుగుతాయి చూడండి ఆయన నీలో లేకపోతే నీలో ఎవరున్నట్టు ఏ ఆత్మ ఉన్నట్టు కాబట్టి చూడండి ఈ వాక్యాలు ఎప్పుడు నెరవేరుతాయంటే నువ్వు నిస్వార్థంగా ఉండాలా నీ ప్రేమ నువ్వు నిష్కపటంగా ఉండాల నీలో ఎలాంటి స్వార్థము అన్యాయము ఎలాంటి అతిశయము గర్వము చూడండి ఎలాంటి ధనాపేక్ష ఇవి శరీరక్రియలు ఇంకా నువ్వు కలిగి ఉంటే అందుకు మీ తండ్రి పరిపూర్ణుడు మీరు పరిపూర్ణులుగా ఉండండి అన్నాడు దేవుడు చూడండి ను పరిపూర్ణత చెందకపోతే నీలో సంపూర్ణత రాకపోతే అది ఆయన వాక్యంలో కావచ్చు ఆయన జ్ఞానంలో కావచ్చు ఆయన కృపలో కావచ్చు ఆయన నిమిత్తం ఏదైనా కానీ నువ్వు సంపూర్ణత పరిపూర్ణతలోకి చెందకపోతే ఈ అధికారం నువ్వు ఎన్నడనూ పొందలేవు ఒకవేళ ఆ అధికారం ఉన్నా అది ప్రభావం చేయదు ఎందుకంటే నీలో క్రీస్తు లేకపోతే నువ్వు ఆయన వాడివి కానప్పుడు ఆయన అధికారం నీకు ఎట్లా ఈరోజు ఎంతో మంది ప్రార్థిస్తున్నారు ఉపవాసాలు ఉంటున్నారు ఎన్నో చేస్తున్నారు గాని ఏ రోజు కూడా వాళ్ళ హృదయ స్థితిని పరిశీలించుకో వాళ్ళ ఈ హృదయం అన్నిటికన్నా ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగిందని చెప్పిండు ఏ రోజు వాళ్ళ హృదయాన్ని చూడరు అప్పుడు ఆయన ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఆయన వాడివి కాదన్నప్పుడు ఆయన కలిగిన ఆ అధికారం నీకు నాకు ఎట్లా వస్తుంది కాబట్టే చూడండి అపోస్తుల కార్యంలో అపోస్తులు చేసిన పరిచర్య ఈరోజు ఎందుకు లేదంటే ఎవరి క్రియలు కూడా దేవునికి అంగీకారంగా లేవు కాబట్టి ఎవరి భక్తి కూడా ఆయనని ఆధారం చేసుకోరు చూడండి కాబట్టే మనము ఆ రీతిగా జీవించొద్దు మనము మన హృదయం కావచ్చు ఏదైనా కానీ ఈ దేహమే దేవుణ్ణి మహిమపరచడానికి నీకు అనుగ్రహించబడింది అందుకు నీకు ఉచితంగా నువ్వు పొందుకున్నావు కాబట్టి ఉచితముగా పొందుకున్న దానికి విలువ చూపియం కాబట్టి మన రక్షణను మనం పోగొట్టుకున్నాం నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధంగా జీవించాల్సిన నువ్వు నీ నోటితో గర్వప మాటలు అతిశయంగా మాట్లాడడం ఇవేవి కూడా దేవుని నీతిని నీ ద్వారా దేవుడు ఆలోచన చిత్త హృదయము నెరవేర్చబడదు కాబట్టి చూడండి సమాధాన యగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రోక్కించును ఇది నమ్మదగిన దేవుని మాట ఈ వాక్యము నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు నెరవేర్తదంటే నువ్వు ఆయనకి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు కాబట్టే మన హృదయ స్థితిని మార్చుకోవాల మన బుద్ధికి స్వస్థత తెచ్చుకోవాల నువ్వు జ్ఞానంతో నడుచుకోవాలా నువ్వు వివేచన కలిగి జీవించాల ఇవన్నీ దేవునిలో నువ్వు అభివృద్ధి పొందడానికి ఒక్కొక్క మెట్ అన్నట్టు అప్పుడు నువ్వు ఎక్కగలవు ఆయన దగ్గరికి మంచి బుద్ధి లేకపోతే స్వస్థ బుద్ధి లేకపోతే నువ్వు ఎట్లా ఆయన నీతి జీవించగలవు వివేచన లేకపోతే నువ్వు మోసపోకుండా ఎట్లా ఉండగలుగుతావు నీలో జ్ఞానం లేకపోతే ఈ దినములు చెడ్డవి కనుక నువ్వు ఎట్లా ఉంటావు నీలో విశ్వాసం లేకపోతే నీలో దేవుణ్ణి కలిగినావు ఏవీ లేకపోతే ఒక్కొక్క మెట్టు నువ్వు ఎదుగుతూ ఎట్లా దేవునిలో మనం అభివృద్ధి పొందగలం కాబట్టి దేవుడు చెప్తుండు ఈ వాక్యము మన జీవితాల్లో నెరవేరాల శీఘ్రముగా మనం చిత్తక తొక్కాల ఆయన చిత్తక తొక్కిండు కాబట్టే ఆ విజయాన్ని ఈరోజు మనకి కాబట్టి మనము ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ విషయంలో కూడా మనం దిగులు అవసరం లేదు మన మీద ఎన్ని నేరాలు మాపొచ్చు ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పచ్చు మనల్ని ఎన్ని రకాలుగా హింసించినా నిందించినా ఏమి చేసినా కానీ బ్రతుకు టకరిస్తే చావైనా లాభం అనుకొని జీవించే చూడండి ఇవి ఏవి వాళ్ళు పట్టించుకొని ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ఈ లోకంలో సమాధి చేయబడిన వాళ్ళు చూడండి వాళ్ళ మెప్పు ఈ లోకస్థులం కాదు పరలోకం తండ్రికి మహిమకరంగా జీవించాల కాబట్టి చూడండి కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము పద్నాలుగో వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అతడు నామము ఎరిగిన గనుక నేను అతన్ని ఘనపరచేదను చూడండి అతడు నన్ను ప్రేమించుతున్నాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే నువ్వు అనుకోవచ్చు ఈ లోకస్తులు అనుకోవచ్చు నేను మందిరంలోకి వెళ్తే దేవుడికి ఆయన ఇష్టంగా ఉన్నాను నేను ప్రార్థన చేస్తే లేదా నేను వాక్యం చెబితేనో సేవ చేస్తేనో కానీ అంటున్నాం కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే రెండో యోగాను ఒకటిలో ఆరు ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ ఈరోజు ఆ రీతిగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు నిజముగా నీ ని హృదయము పూర్ణమవుతుంది నిజముగా నీ ని మనస్సు పూర్ణమవుతుంది నిజముగా నువ్వు పూర్ణ వివేకము కలిగి ఆయనని ఆరాధించగలవు స్థుతించందుకు ఒక కాలం వస్తుందమ్మా మీరు యథార్థతోను ఆత్మతోను సత్యముతోను కాబట్టి యథార్థత లేకపోతే నీలో దేవుని ఆత్మ ఉండదు ఆయన ఆత్మ లేకపోతే ఆయన సత్యము కూడా నీలో ఉండదు కాబట్టే యదార్దముగా మనం జీవించాల యథార్థతను బట్టి జీవించిన వాళ్ళందరూ ఆయన నామాన్ని మహిమపరచబడి ఆయన వాళ్ళని కూడా గణపరిచిండు ఏసేపు యథార్థతను బట్టి నడిచిండు కాబట్టే అతను దేవుడు అంతగా ఆయనని దీవించి ఆశీర్వదించిండు కాబట్టి ఆయననే కాదు మనం చూస్తే ఆదికాండంలో చూస్తే వాక్యము ఆదికాండము ఇరవై అధ్యాయము ఆది కాంతము ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనంలో చూస్తే ఎప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఎప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావంటే ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకోననని చెప్పెను ఈరోజు ఇలాంటి సాక్ష్యం ఈరోజు నీ జీవితంలో దేవుడు చెప్పేటట్టు నువ్వు ఉన్నావా నేనున్నావా ఎవరు ఉన్నా చూడండి దేవుణ్ణి ఎప్పుడు ఆయన మనల్ని చూడండి ఆయన మాట విని విన్న తర్వాత నేను విదించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకోనని చెప్పను అందుకు అబ్రహాము ఆశీర్వదింపబడింది ఈరోజు ఆయనని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాల ఎందుకు ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం చేసిన ఎవడు ఆయనని సంతోషపరచలేడు ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నవాడే మన ప్రభువుని సంతోషపరచగలరు కాబట్టే చూడండి మీరు మొదటి నుండి వినిన ప్రకారము ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో ఈ లోకంలో నీకు కలిగే శోధనలు గావచ్చు శ్రమలు గావచ్చు ఇబ్బందులు గావచ్చు ఇరుకుల్లో కావచ్చు ఏవైనా కావచ్చు వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు ఎప్పుడైతే ఆయన నిన్ను తప్పిస్తాడో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నువ్వు ఈ లోకంలో ఆయనని గనపరుస్తాడు ఆయన మనల్ని గణపరచాలి ఎప్పుడు ఆయన గణపరుస్తుడంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వు నేను విని వాటిని అవలంబించి నడుచుకున్నప్పుడే కాబట్టి చూడండి కాబట్టే ఎవ ఒకటో యువహను రెండులో ఐదో వచనంలో దే ఆయన వాక్యము ఎవడు గైకొను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఈరోజు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకోవడమే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించడమే అది ఎప్పుడు అది నిజమవుతుందంటే ఆయన వాక్యం ఎక్కడ ఉండాలా నీ హృదయంలో ఉండాల నీ హృదయ స్థితి ఆయనకి అంగీకారంగా ఉండాల చూడండి నువ్వు హృదయాన్ని మార్చుకోకుండా ఎన్ని చేసిన ఆ ప్రయాసము వ్యర్థమే కాబట్టే మన హృదయాలను మనం సరిచేసుకోవాలా ఎందుకంటే దేవుడు ఉండేదే మన హృదయంలో కాబట్టి ఇది ఆయనకి నూతనమైన ఎరుశలే ఇది నిజమైన మందిరం నీ హృదయం ఈరోజు లోకస్తులు లోక సంబంధంగా ప్రకృతి సంబంధంగా బాహాటంగా ఆర్బాటంగా మందిరాలు చూపించుకుంటే కాదు నువ్వు చూపించాల్సింది నీ హృదయం మందిరము ఆయనకి ఆర్భాటంగా బాహాటంగా చూపించాల ఎట్లా ఆహాటంగా బార్బాటంగా చూపిస్తావు అంటే ఆయన ఆత్మ ఫలాలు నువ్వు కలిగి నువ్వు చూపించాలా నీ ప్రేమ దేవుని ప్రేమ అనేకులకి యశుప్రభు చూపించిండా లేదా ఆయన కలిగిన గుణాతిశయాలు ను చూపించాలా బాగాటంగా ఆర్భాటంగా అంతే తప్ప మనుషుల మెప్పు కోసము మనుషుల ఘనత కోసం కాదు నీలో నాలో కనిపించాల్సింది క్రీస్తు కనిపించాల క్రీస్తు యొక్క గుణాలు కనిపించాల అప్పుడే నువ్వు ఆయన నామాన్ని మహిమపరచగలవు కాబట్టి మనము బాగాటంగా ఆర్భాటంగా చూపించుకోవాల్సింది అవి ఆయన గుణాలు చూపించాల అప్పుడే అనేకులు ఆయన నామందు ఆయన చెప్పింది కదా మనుషులందరి ఎదుట మీ సత్క్రియలు కనబరుచుడి ఏది ఆ సత్క్రియలు అంటే ఆయన ఆత్మ ఫలాలు నీలో సాత్వికం ఉండాల తగ్గించుకునే జీవితం నీలో ఉండాల నీలో దీర్ఘశాంతం ఉండాల నీలో ఆశా నిగ్రహం ఉండాల నీలో ఆయన ప్రేమ సమాధానం ఇవన్నీ ఏవీ లేకుండా చూడండి మనుషులు చూపించుకుంటుంది బాగాటంగా ఆర్భాటంగా కళ్ళక కనిపించే మందిరాలు చూస్తే చూడండి దేవునికి ఇష్టంగా ఉంటదా అసలైన మందిరం నువ్వు కాబట్టి నువ్వు ఈ రీతిగా కనిపించే దేవునికి ఇష్టంగా ఉంటుందా అన్న వివేచన జ్ఞానం కూడా ఈరోజు లేదు క్రైస్తవుల్లో ఒకవేళ నీలో లేకపోతే ఈ వాక్యము నీతోనే మాట్లాడుతుండే దేవుడు నువ్వు ప్రేమించాల్సింది ఆరాధించాల్సింది నువ్వు నడుచుకోవాల్సింది నువ్వు ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలా జీవించాలా కాబట్టి చూడండి యాకోబు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము ఏడో వచనంలో చెప్తుండు కాబట్టి దేవునికి లోబడి ఉండు ఈరోజు దేవునికి లోబడే తత్వము నువ్వు కలిగి ఉండాల దేవునికి లోబడడం అంటే ప్రార్థన చేసుకోవడము ఇవన్నీ ఎప్పుడు దేవుడు ఇష్టపడతాడో తెలుసా నువ్వు ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసినా సేవ చేసినా అర్థమవుతుందా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎప్పుడు ఆయన ఇష్టపడతాడో తెలుసా ముందు నీ హృదయంలో నీ గుడారంలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించుకొని నువ్వు సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకొని ఆయన వాక్యానికి నువ్వు లోబడినప్పుడు నువ్వు ఉపవాసం ఉండి చేయి ఆయన ఇష్టపడతాడు నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి ఆయన ఇష్టపడతాడు నువ్వు వెళ్ళి సువార్త పరిచయ చేయి ఆయనకి ఇష్టంగా ఉంటుంది నువ్వు ఆయన వాక్యానికి లోబడకుండా ఆయన వాక్యాన్ని పాటించకుండా అయన వాక్య ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకుండా ఇవి ఎన్ని చేసినా ఇవి ఏవి నీకు ఆయనకి అంగీకారంగా నీ జీవితాన్ని నడిపించలే కాబట్టి ముందు మనము ఆయన వాక్యానికి లోబడాల అంటే సాత్వికముతో మనం దేవుని వాక్యాన్ని స్వీకరించి అంగీకరించి ఆ వాక్యం మన జీవితంలో ఏమన్నా దేవుని పాట్ల ఆయాసకరంగా ఉంటే మనము దాన్ని తొలగించుకోవాలి అప్పుడు నువ్వు శుద్ధీకరింపబడిన వాడువన్నట్టు నీ హృదయం శుద్ధీకరింపబడుతుంది ఎప్పుడు కాబట్టి ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉంటామో అప్పుడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును నువ్వు దేవునికి లోబడకుండా దేవుని వాక్యానికి ప్రకారంగా నడుచుకోకుండా దేవుని పట్ల భయభక్తులు లేకుండా నీకు రక్షణను నువ్వు కాపాడుకోకుండా నువ్వు ఉంటే వాడిని ఎట్లా ఎదిరించగలవు వాడిని ఎదిరించుటకు నువ్వు ఏ పాటి వాడివి చూడండి శరీర సంబంధమైన వాళ్ళు ఎట్లా ఆ దురాత్మలతో పోరాడగలరు అవి కంటికి కనిపించనిది కదా కంటికి కనిపించని దాంతో నువ్వు ఎట్లా యుద్ధం చేస్తావు కాబట్టే ఈరోజు అనేకులు ఒకరిని ఒకరిని విమర్శించుకోవడము ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించుకోవడం ఒకరిని చూసి ఒకరు వ్యసన పడ్డము ఈ అసూయ పడ్డ ఎవరు దేవుని సాక్ష్యం పొందుకున్నారా చెప్పండి కయ్యుని ఏమన్నా పొందుకుండ చూడండి ఎవరు కూడా ఏసేపు ఏమన్నా దేవునికి పొందుకున్నారా యాకోబు అన్నదమ్ములు ఏమన్నా పొందుకున్నారా ఏసేపు అన్నదమ్ములు చూడండి కాబట్టే దేవుడు ఎందుకు నీకు చెప్తుండంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో అది నిజమైన విధేయత ఎప్పుడైతే విధేయత కలిగి నువ్వు జీవిస్తావో నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అప్పుడు వాడిని నువ్వు ఎదిరించగలవు అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును కాబట్టే ఎపెస్సీల పత్రికలో చెప్తుండే పౌలు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి నీ బలము నా బలము శరీర సంబంధమైన బలం సరిపోదు చూడండి వాణ్ణి ఎదిరించాలా వాడు నీ యొద్ధ నుండి పారిపోవాలంటే దేవునికి లోబడిన నువ్వు ఆయన మహా శక్తిని బట్టి ను బలవంతుడుగా కావాలా యేసు ప్రభువే బలవంతుడు ఆ బలవంతుని ను ధరించుకోవాల ఆయన వాక్యమే బలము కలిగింది సజీవము కలిగింది అది రెండంచుల వాడిగల ఖడ్గము కాబట్టి చూడండి ఆ వాక్యమే నిన్ను వీడితో పోరాడి యుద్ధము చేసి గెలిపించగలదు కాబట్టే ఈరోజు మందిరాల్లో ఎక్కడ కూడా బార్బాటంగా బాధాటంగా బాగా పాటలు పాడతారు ఏయో పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేస్తున్నారు కానీ వాక్యానికి ఉన్న సమయము బహు తక్కువ చూడండి ఉంటుందే శ్రమల దినాలు ఉంటుందే భయంకరమైన దినాలు ఈ భయంకరమైన శ్రమల దినాల్లో భయంకరమైన రోజుల్లో ఆయన సాక్ష్యము మనం చెప్పాలా ఆయన కొరకు సాక్షిగా ఉండాలంటే నువ్వు ఎంతగా వాక్యంలో ఉండాలా చెప్పండి ఎంతగా వాక్యం ఇది క్రైస్తవులు మోసపోవడం కాదా ఈరోజు వాక్యము చూడండి ఘోరంగా ఉంది బయట వ్యవస్థ నువ్వు బలమైన ఆహారం అది దేవుని ఆహారం లేకపోతే ఆయన వాక్యము నీలో సంపూర్ణతలో లేకపోతే నువ్వు ఎట్లా బలవంతుడి కాబట్టే ఈరోజు ఎవరు లేరు శోధనలకి పడిపోయేవాళ్ళు శ్రమలకి పడిపోయేవాళ్ళు చూడండి సరి ఎందుకు అంటే వీళ్ళ జీవితాల్లో వీళ్ళకి వాక్యానికి చోటు లేదు నువ్వు ఎవడివైనా కావచ్చు నేను ఎవడినైనా కావచ్చు మనం ఎవరిమైనా కావచ్చు కానీ ఆయన వాక్యమే నిన్ను నన్ను నిలబెడతది ఆయనకి సాక్షిగా కాబట్టే వాక్యములో మనము ఉండాల ఎందుకంటే దేవుని వాక్యమే చెబుతుంది నువ్వు మహాబలవంతుడు ఎప్పుడు అవుతావంటే ఆయన వాక్యాన్ని నువ్వు ధరించుకున్నప్పుడే కాబట్టి మీరు అపవాదిని తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు సర్వాంగ కవచము ధరించుకుని ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాల లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము కాబట్టి సర్వాంగ కావచ్చము అంటే దేవుని వాక్యమే కదా వాడు ఎన్ని కుయిత్తుగా వేసినా నీలో ద్వేషాన్ని రప్పిస్తాడు నువ్వు వివేచన కలిగిన వాడివైతే నీలో ఉన్న ద్వేషాన్ని తొలగించుకుంటావు పోయి సమాధాన పడతావు ఈరోజు సమాధాన జీవితం ఎవరిలో ఉంది నువ్వు ఎంత సేవకుడి అయితే ఏంది నేను ఎంత సేవకుడిని అయిపోయింది నువ్వు ఎన్ని ఉపాసాలు ఉంటే ఎంతగా ను ప్రార్థనలో దేవుణ్ణి స్థుతిస్తే ఏంది ఆయన సమాధానానికే కరత ఆయనలో సమాధానం నీలో లేకపోతే సమాధాన పరుచువారే ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురని లేఖనము సెలవిస్తుంది ఈరోజు సమాధానము లేకపోతే ఎట్లా అనేకుల జీవితాల్లో మనం సమాధానం తీసుకురాగలం కాబట్టి మనం సమాధాన ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు సమాధాన పడతావో అక్కడ దేవుని సన్నిధి దేవుని వెలుగు ఉంటది ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేదు ఈరోజు సంఘాల్లో సమాధానం లేదు సేవకుల్లో సమాధానం లేదు కాబట్టి అందరూ పాపమే చేస్తున్నారు ఆ పాపంలో నువ్వు నేను ఉంటే ఈరోజు బయటకు వస్తే ఇది నీకు క్షేమం లేకపోతే ఇది నీకు ఎంత మాత్రము నాకెంత మాత్రము ఎవరికి ఎంత మాత్రము ప్రయోజనకరము కాదు అందరికీ తెలుసు క్షమించడం అని కానీ ఎవ్వడి క్షమించడం అన్నట్టు అందరికి తెలుసు ఎదుటి వారితో సమాధాన పడాలంట ఎవడు సమాధాన పడ్డం అందరికి తెలుసు తగ్గించుకోవాలని కానీ వాళ్ళ విషయానికి వస్తే ఎవరు తగ్గించుకోరు అన్నట్టు తెలుసు మనము వాకి చూడండి ఇవన్నీ ఫండమెంటల్స్ బేసిక్స్ ఈ బేసిక్స్ అన్ని ఎక్కితే కదా ఆయన దగ్గరికి పోయేది చూడండి అకుండా నువ్వు పెద్ద పెద్ద సెంటెన్స్లు ఏం రాస్తావు ఏబీసీడీలు రాకుండా నువ్వు రాయగలవా పేరగా నువ్వు ఇవన్నీ పాటిస్తే వీటన్నిట్లో దేవునికి నువ్వు కరెక్ట్ గా వాక్యాన్ని పాటిస్తే నీ ఆత్మీయ స్థితిని దేవుడు ఎట్లా తీసుకెళ్తాడు అంచలంచలగా అభివృద్ధి నువ్వు సమాధాన పడకుండా తగ్గించుకోకుండా నీలో కోపము ద్వేషం ఇవన్నీ శరీర క్రియలు ఉంటే ఎట్లా నువ్వు ఆత్మస్వభావంగా ఆత్మ ఆత్మీయతలోకి మనం మారగలం అలా ఆత్మీయతలోకి మారపోతే ఎట్లా నువ్వు బలవంతుడు అవుతావు బలం ప్రకృతి సంబంధంగా చూపించుకునేదా కాదు కదా ఈ బలం అది కాదు కదా ప్రకృతి సంబంధంగా బలం కలిగిన వాళ్ళు చూపించుకుంటారు ఈ లోకంలో ఉన్న వాళ్ళ అధికారాలను బట్టి కానీ ఆ బలం కాదు కదా ఈ బలం ఈ బలము దేవుడి నుంచి కలగల అది పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడే కాబట్టి చూడండి మనం పోరాడేది శరీరాలతో కాదు కాబట్టి దేవుడు చెప్తుండే ఎందుకు ఈరోజు ఈ వాక్యం చెప్తుండంటే ఈ వాక్యాలన్నీ అందరికీ తెలిసినవే ప్రతి ఒక్కరూ వినే వాక్యాలే కానీ ఈ వాక్యాల కాడికి పాటించే తత్వం ఎవరిలోనూ లేదు ఒకవేళ నువ్వు పాటిస్తుంటే నువ్వు ధన్యుడివే చూడండి నువ్వు ధన్యురాలివే ఎవరివైనా కానీ కాబట్టి చూడండి ఎందుకు దేవుడు ఈ మాట మనకు చెప్తుందంటే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ జోడు తొడుక్కొని నిలవబడి ఇప్పుడు పాదాలకు అందుకు రోమి సంఘంలో పౌలు చెప్తుంది సమాధాన కర్తయ్యగు దేవుడు ముందు చెప్పిండు సమాధానం లేని వాడు కావచ్చు వాడు అపవాదిని స్థాతాని గెలవలేడు నీలో సమాధానం లేకపోతే ను వాణ్ణి క్షమించలేవు వాణ్ణి ప్రేమించలేవు చూడండి వాడి పట్ల నీకు పగ వస్తుంది ఇవన్నీ దేవుని వాక్యాన్ని దేవుని నీతి అవి ఆయన అంగీకారంగా నెరవేర్చేవి కాదు కాబట్టి మన పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని గాక విశ్వాసమను డాలు పట్టుకోవాల దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణయు శిరస్థానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాల టైం అయిపోతుంది ఇది నేను లాస్ట్ లో ఒక వాక్యం చదువుతున్నా బ్రదర్ రోమీలకు రాసిన పత్రిక పదమూడు పద్నాలుగు మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్చలను ఆలోచన చేసుకొనకుడి కాబట్టి మనము యేసు ప్రభుని ధరించుకున్న వాళ్ళమైతే శరీర ఆలోచనలు శరీర కోరికలు ఇవి ఆలోచన చేసుకుంటే ఇవి ఖచ్చితంగా నిన్ను నన్ను నన్ను మనందరినీ నష్టంలోకే నడిపిస్తుంది మనల్ని అందరినీ మరణంలోకే కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలుకువుగా ఉండుడి కాబట్టి ఎందుకు నువ్వు మెలుకువుగా ఉండాలంటే నీకేమేం కావాలా రక్షణ శిరస్త్రానము దేవుని వాక్యము ఆత్మకడ్గమును ధరించుకోవాలా ఇదొకటి నీకు ఉండాల విశ్వాసం అనే డాలు నువ్వు పట్టుకోవాలా పాదములకు సమాధాన సువార్త వలనైన జోడు నువ్వు కట్ తర్వాత నీ నడముకు సత్యము దట్టి కట్టుకొని నీతిను మైమరుపును తొడుక్కోవాల అలాగే దేవుని యొక్క సర్వాంగ కవచము మనం ధరించుకోవాల వీటి గురించి నువ్వు విజ్ఞాపన చేయాల వీటి గురించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో కలిగి ఉండాలి ఇవి ఏమీ లేకపోతే నువ్వు బలహీనుడివే బలహీనురాలివే ఎవరివైనా కావచ్చు ఈరోజు ఈరోజు ఆ రీతిగా ఇది యుద్ధము వాడు బహుక్రోధమై గర్జిస్తూ వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు వీటిలో ఏది లేకపోయినా నీ ప్రత్యర్థికి నువ్వేమిచ్చినట్టు అవకాశం ఇచ్చినట్టు అన్నట్టు కాబట్టి క్రైస్తవులమైన మనము క్రీస్తుని కలిగిన మనము ఈ లోకంలో ఆయన దూతల్లాంటి మనము ఈ లోకంలో వాడి మీద యుద్ధము చేసి గెలవాలంటే ఇవన్నీ నేను కలిగి ఉండాలా వీటి గురించి ఎల్లప్పుడూ మనము విజ్ఞాపన చేస్తూ దేవుని విషయంలో పూర్ణమైన పట్టుదల నీకు ఉండాల చూడండి అలా పట్టుదల కలిగే వాళ్ళు ఎవరు ఆసక్తి ఉన్న వాళ్ళు అసలు ఆసక్తే లేకపోతే పట్టుదల ఎక్కడ వస్తుంది పట్టుదల లేకపోతే ఎడతెగక ప్రార్థన ఎక్కడ చేస్తారు కాబట్టి ముందు మనకి ఆసక్తి ఉండాలా ఆసక్తి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు శ్రద్ధగా ఉంటావు శ్రద్ధగా ఉన్న నువ్వు పట్టుదలతో నువ్వు దేవుని ఎందు విజ్ఞాపన చేస్తూ ఇవన్నీ కలిగి వాణ్ణి నీ పాదాల చేత నువ్వు చితక తొక్కుతవు వీటన్నిటి గురించి విశదీకరించి చెప్పడానికి నాకు సమయం కొంచమే ఉంది కాబట్టి కాబట్టి దేవుడు ఎందుకు ఈరోజు మనతో చెప్తుండంటే ఇవన్నీ కలగాలంటే ముందు నీలో శరీరేచ్చలు శరీర ఉండకుండా క్రీస్తుని నువ్వు ధరించుకోవాలా అప్పుడే ఇవన్నీ నీకు సాధ్యమవుతాయి అందుకు దేవుని ఆత్మ అభిషేకము మనకు అవసరం అన్నట్టు ఎందుకు దేవుడు ఆత్మ ఎందు ఆసక్తి కలిగి ఉండుడి ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండు ఆత్మ ఎందు దీనులై ఉండుడి ఆయన ఎందుకు ఆయన శిష్యులకి నలభై దినాలు నలభై రాత్రులు వాళ్ళకి అగపడచ్చు మీరు ఆత్మ కొరకు కనిపెట్టుకోమన్నారు అంటే దేవుని ఆత్మ లేకపోతే ఇవి ఏవి నీలో ఉండవు నీలో విశ్వాసం ఉండదు చూడండి నీలో రక్షణే ఉండదు నీకు స్థిరస్త్రాన్ని ఎక్కడ ధరించుకుంటాం నువ్వే శరీర హెచ్చలు శరీర ఆలోచనల ప్రకారంగా జీవిస్తే నువ్వు పాపంలో ఉన్నప్పుడు నీకు ఉంది రక్షణ కాబట్టి ఇవన్నీ నువ్వు ఆత్మ స్వభావముగా ఆత్మలో నువ్వు అభివృద్ధి పొంది నువ్వు ఆత్మీయుడుగా నువ్వు ఆత్మస్వరూపులుగా నువ్వు మారితేనే ఇవన్నీ నీకు సాధ్యమవుతుంది నువ్వు శరీర ప్రకారంగా జీవిస్తుంటే ఎల్లోక సంబంధంగా జీవిస్తుంటే ఇవి నీకు అసాధ్యమే చూడండి కాబట్టే దేవుడు చెప్తుండే మనందరికీ ఇవే కాదు ఒకటో దశలో నీకు ఐదులో ఐదు మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు గనుక చూడండి మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయు స్థిరస్థానము ధరించుకోవాల చూడండి మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనబరచవలనని ఆపేక్షించున్నాము చూడండి ఆసక్తి మనకుండాల ఎప్పుడైతే నీలో ఆసక్తి ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వు మెలుకుగా ఉండి దేవునికి దగ్గరగా ఉండగలవు కాబట్టి చూడండి మెలుకుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండడి బలవంతులై ఉండడి ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీకు ఆసక్తి ఉంటే నీకు ఆటోమేటిక్గా దేవుని పట్ల శ్రద్ధ కలిగితే ఇవన్నీ నీకు సాధ్యమవుతుంది కాబట్టి మనకున్న ఈ విశ్వాసము ఇప్పుడున్న మన యొక్క ఆత్మీయ స్థితి సరిపోదు మనం ఇంకా దాన్ని రెట్టింపు చేసుకోవాలా అభివృద్ధి పరచుకోవాలా అది ఎట్లా సాధ్యమవుతుందంటే నువ్వు ఆత్మస్వభావము కలిగి జీవించాల నడుచుకోవాలా ఈ లోకంలో ఉన్నంత కాలము మనము ఆత్మలో ఉంటేనే వీడు ఆత్మ కాబట్టి ఇది దురాత్మ కాబట్టి ఇవి ఆకాశ మండల సమూహాలు కాబట్టి వీటి కుయుక్తిని నువ్వు వివేచించగలవు వీటి కుయుక్తిని నువ్వు గ్రహించగలవు ఆ రీతిగా దేవుని వాక్యమనే ఖడ్గముతో వాడిని నువ్వు జయించగలవు యుద్ధంలో గెలిచి ఆ సింహాసనాలు ఎదుట దేవునితో నువ్వు ఉండగలవు కాబట్టి మనకి దేవుడు అధికారము అనుగ్రహించున్నాడు ఆయనలాగా మనము ఆత్మలోగా మారకపోతే ఈ అధికారము నీకు ఉండదు కాబట్టి ఈ అధికారము కలిగి మనం ఉండాలంటే మనం క్రీస్తుని ధరించుకోవాలా క్రీస్తుని ధరించుకొని ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తే ఆ నామంలో ఏదైనా కానీ ప్రతి మోకాలైనా ఆయన నామం ఎదుట వంగాల ప్రతి నాలుక ఆయనని రక్షకుడిగా స్వీకరించాలా అది ఏవైనా కానీ ఆ ఆ నామానికి లోబడాలా మనమే కాదు దురాత్మలు దయ్యాలు అన్ని ఆయనకి లోబడతాయి అంత పవర్ఫుల్ అధికారం కలిగిన నామమే యేసుక్రీస్తు నామం ఈరోజు ఆ నామాల్లో ఉచ్చరించి ప్రార్థన చేయడమే కాదు కానీ ఆ నామాన్ని నువ్వు ధరించుకోవడం అంటే నువ్వు క్రీస్తుని ధరించుకోవాలా ఈరోజు క్రైస్తవులు ఫెయిల్ అయింది క్రీస్తుని ధరించుకోవడంలో ఫెయిల్ అయిపోయినారు నామాన్ని ప్రార్థిస్తున్నారు కానీ ఆయనని ధరించుకోలేదు ఆయనని ధరించుకుంటే ఎవడు శరీర స్వభావంగా జీవించడు ఎవడు ఆయనకి కోపం కలిగేది ఆయన దుఃఖపడేది ఆయనకి వాక్యానికి వ్యతిరేకమైనవి ఏవి ఎవరు చేయరు ఈ రోజు మనుషులు చేయగలుగుతున్నారంటే వీళ్ళెవరు క్రీస్తుని ధరించుకోలేరు కానీ మనము క్రీస్తుని ధరించుకొని ఆ క్రీస్తు యొక్క నామాన్ని ఉచ్చరించి ఈ లోకంలో భూదిగంతముల వరకు మనం ఆయన కొరకు సాక్షిగా ఉండాల తండ్రి ప్రభు కేశ వందనాలు ప్రభ నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభావ తండ్రి అవును ప్రభ నీ వాక్యము చెప్పుటకు ధ్యానించుటకు సమయం సరిపోదు ప్రభ తండ్రి ఎందుకంటే మీరు తండ్రి గొప్ప దేవుళ్ళు ప్రభా కానీ మేమైతే నీ వాక్యంలో మేము బలవంతులై ఉండాలా ప్రభా తండ్రి మాలో పౌరుషం ఉండాలా ప్రభా నాయన ఆ పౌరుషము మనుషులను చూసి కాదు ప్రభా నాయన నా దాన్యాలు పౌరుషం కలిగి జీవించండి శ్రద్ధకు మెసకు అభేజ్ఞలు వాళ్ళందరూ నీ పట్ల నీతిగా యథార్థతో నీకు అంగీకారంగా జీవించినారు వాళ్ళలాగా మేము ఈ లోకంలో ఈ తరంలో మేము జీవించాలా అలాంటి పౌరుషం మాలో ఉండాలా వాళ్ళలో కలిగిన విశ్వాసం మాలో కలిగి ఉండాలా ఆ రీతిగా నీ పట్ల ఆసక్తి శ్రద్ధ భయము భక్తి విధేయత నీ పట్ల లోబడే తత్వము ప్రభ నైనా నీ బుద్ధి వివేచన ప్రకారంగా నీ జ్ఞానం ప్రకారంగా మేము ఉండాలా ప్రభ ఆ రీతిగా ప్రభ అలాంటి ఆసక్తిని శ్రద్ధని మాకు అనుగ్రహించు ప్రభ అనైనా తండ్రి ఏ విషయంలోనైనా నీ ఎందు మేము పాపం చేస్తుంటే అవిధేయత అపవిత్రత కనపరిచుంటే క్షమించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడు దేవా మా ప్రియ పర్లోక తండ్రి నీకు ఎంతో వర్ణాలేశయ్య గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ నీకెంతో వర్ణాలుసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రమే కాచి కాపాడైనా ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినారు దాన్ని ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా నీకే కృతజ్ఞతలనైనా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకుంటుందైనా గొప్ప దేవ ఇంకొక మధ్యకాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపర్ మాకు అనుగ్రించినాని ఎంతో వర్ణాలిసయ వాక్యంధ్ర ప్రభ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినైనా అవును ప్రవ్వ మేముంటుంది భయంకరమైన శ్రమల కాలం ఇది చీకటి కాలం ప్రవ్వ నా తండ్రి ఎంతో భయంకరమైనది లోకమంతా ప్రవ్వ కాబట్టి మేము స్వస్థ బుద్ధిగాల వారము ప్రభ ప్రార్థన చేయాలా ప్రవ్వ ప్రార్థన జీవితం లేకుంటే ప్రవ్వ మీతో సంభాషించలేకపోతే ప్రభావ మీ బిడ్డలుగా మేము జీవించలేం ప్రవ్వ ఎందుకంటే ప్రవ్వ అన్నిటి అంతము సమీపమైంది ప్రవ్వ నైనా ఇస్తా ఎక్కడ చూసినా భయంకరంగా వెళ్ళిన జరుగుతుంది ఈ లోకంలో ఏం జరగబోతుందని మనుషులు భయంతో పరిగెత్తిపోతున్నారు నైనా కానీ మీరు సమస్తం మాకు ముందుగానే బయలుపరిచినారు కాబట్టి నైనా మేము స్వస్థ బుద్ధి కలవరమైన మీ జాగ్రత్తగా మేము ప్రార్థనించి మెలుక్కు ఉండాలా ఎందుకంటే ప్రవ ఈ లోకం అంతా ప్రవ బుద్ధి లేదు ప్రవ్వ అంతా మతపరమైన మత్తులు జీవిస్తుంది క్రైస్తవ జీవితం ప్రభు ఈ రోజునైనా ఆ మతపరమైన మత్తులు ఉన్న వాళ్ళని ప్రభావ మేము మేల్కొల్పాలా నైనా ఇస్తా మీ వెలుగు వాళ్ళని ప్రకాశించాలా ప్రవ్వ ఓ ప్రభావ మీ వాక్యం చెప్తుంది నిద్రించిన నీవు మేల్కొని క్రీస్తుని మీద ప్రకాశిస్తున్న వాక్యం ప్రభావ వాళ్ళ హృదయంలో నాటబడి లాగానే సాయపడినైనా ఈ చీకటి కాలంలో ప్రభ నైనా వెలుగుని మేము ప్రకటించే అందుకే మీరు మమ్మల్ని వెలుగుగా తయారు చేస్తున్నారనైనా అనేక చోట్ల చీకటి చోట్ల వెళ్ళి మేము వెలగాల ప్రభావ అనేకులను మేము నడిపించాలి మీ సన్నిధిలోకి భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ మీ ఉగ్రత ఈ లోకం మీద రాబోతుంది అయినా ఎవరు బ్రైన్ చలించులు అంత యథావిధిగా ఉందని లోకంలో మనుషులు జీవిస్తున్నారనైనా పొద్దున్నేస్తున్నారు పోతున్నారు వస్తున్నారు కానీ కాలం ముగించిపోతుంది కాలం గడిచిపోతుంది కానీ ఓ ప్రభావ ఎవరు తెలియని టైంలో జలప్రాలం వచ్చి వాళ్ళు అందరినీ కొట్టుకుని పోయింది అలాగనే మనిషికి మన రాకట తెలియని స్థితిలో ఉన్నది లోకమంతా వాళ్ళకు మేము హెచ్చరించాలా ప్రభావ ప్రకటించాలా బాకా నాదం ఓదాలా ఎస్ అయ్యే చేయాల ప్రవా బోరలు ఓదాలా ప్రవ నా అతన్ని అనేకులు మేల్కొల్పాలా ప్రభావ అలాంటి సేవా జీవితంలో మనందరూ నడిపించండి వాకిందరు మాట్లాడమో వాళ్ళ నీకు ఎంతో వర్ణాలు కృతజ్ఞతలు అర్పించుకోవటం ఆ రీతిగా ప్రభావ మా జీవితాలు కూడా ప్రతి మీకు అంగీకారం ఉండాల ప్రవ తండ్రి మీరు ఈ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రవ్వ తండ్రికి విదైతే చూపించండి ప్రతి దశలో మీ వాక్యం విదైతే చూపించాలి మాలు ఎలాంటి ఉండడానికి వీలేదు ప్రభావ ఒకవేళ మీకు ఆస్కరమైన జీవితం వాళ్ళు ఉంటే వాటి నుంచి మాకు విడుదల ఓ ప్రవ్వ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినైనా మీకు కనికిరం పొందాలా మీ కృపల్లో జీవించి యథార్థ హృదయం కలిగి ప్రతి దశలోనైనా మీకు అంగీకారంగా పరిశుద్ధంగా జీవించాలా ప్రవ్వ పరిశుద్ధత తెలియకుంటే ప్రభావ వాడు మమ్మల్ని పట్టుకుంటాడు ప్రభావ కాబట్టి నోటి మాటలు చిక్కబడకుండా పాము లు మా తలంపులు మా ఆలోచన సమస్తముల ప్రభు మీకు మాదిరిగా మేము జీవించాలా అలాంటి విశ్వాసంలో అలాంటి జీవితం మాకు అనుగ్రించండి ఓ ప్రభవ ఈ వాక్యంతో మేము నింపబడాలా మీలాగా మేము తయారు అలాంటి సేవలు అనిపించండి ప్రతి చోట మీరు ముందు శాసనం పెట్టుకుని రాక సిద్ధపరచుకునైనా ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రవదించండి నూతనంగా పరిశుదాత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడకు ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలను దీవించి ఆశ్రదించి మీ కొరకు శాసన పెట్టుకోండి ఈ దినవంతం మీ సాయం సురక్షితంగా మా గృహాలకు చేర్చండి చేసే ప్రతి పని మీద ఘన ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని మీరు ఆఖరికి మనందరినీ సిద్ధపరచుకోమని ఏ పరిశుద్ధ నామముస్తాం తండ్రి స్తోత్రము స్తోత్రమునైనా పరిశుద్ధుడు తండ్రి సరోన్నతుడా మహాగుణుడా పరిశుద్ధ పాదంలు చేరి ఆయన పాదం వచ్చేది నేను ఆరాధించే కృపణ భాగ్యను కొందనాలు స్థితిలో స్తోత్రాలు అవునా మధ్యాహ్న కాల సమయంలోనే తండ్రి ఈ వాక్యమునైనా మేమున్నైనా నీ కృప నా ప్రభా అటు కృపను నాకు మాకు అందరికి నాయన నీ అనుగ్రహించినందుకు నీ కొందనాలు నా తండ్రి నిజమే నాయన ఎవరు కూడా నాయనా ఆత్మీయంగా నాయన నెలకోతో లేరు నా ప్రభా నాయన నితబడిన వాక్యం నాయన మంచి వాక్యాన్ని అయినా నీ దాసిన ద్వారా అయినా బయలుపరిచినది మీ కొందనాలు అవును ప్రభా నాయన నీ ఉంటే నిజంగా ఆత్మీయంగా చీకట్లోనే ఉన్నారు నా ప్రభా ఆత్మీయంగా ఎలా ఎలా బలపడాలో కూడా నాయనా ఇప్పుడున్న సేవకులకు నిజంగా తెలియటం లేదయ్యా అయ్యా ఆయన వారి నేత్రములని అయినా తెరిపించండి అయ్యా స్వచ్ఛమైన నా తండ్రి నాయన సేవ నా ప్రభ ఆత్మీయతలో నా తండ్రి ఎలా ఎదగాలనైనా వారికి నేర్పించండి నిజమే నా కొన్ని ఊర్లలో నాయన సేవకుల తండ్రి అనేకమైనటువంటి నా ప్రభ అయా ఎన్నో నా ప్రభ స్వార్థపూర్తమైన సేవలు నా తండ్రి చేస్తూ ఆత్మీయంగా వారు ఇతరులకు బోధించాలో కూడా నాయన వారికి అర్థం కావట్లేదు నా ప్రభా అటు వారి కన్నులను మీరు తెరిపించండి అయ్యా ఈ లోకంలో కొన్ని ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ లోకానుసారంగా ప్రతి బిడ్డకు నాయన మారు మనసు కలిగి చేయండి అవునా ప్రభా అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన నీవు నా ప్రభా వచ్చి తండ్రి అనేక ఆత్మల కొరకు నా నీ సేవకులున్న తండ్రి నువ్వు నాయన నువ్వు నియమించి ఉన్నావు అదే రీతిగా నా ప్రభా అదే సేవ నా ప్రభా ఇప్పుడు ఎక్కడ జరగట్లేదు కానీ నా ప్రభా అయ్యా అలా జరగటానికి నీ కృప నాయన నాయన వారికి అనుగ్రహించు ఎందుకంటే గొప్ప దేవుడున్న తండ్రి నాయన నీవు నిజరక్షకుడు అన్న తండ్రి నిజముగా నాయన ఎవరు నాయన తెలుసుకోలేకపోతున్నారు నాయన నాయన మేము రక్షణ పొందితేనే కానీ మేము ధనియులమనే ఒక నా తండ్రి ఆ స్వభావం నాయన ఆ మనస్సాక్షి ఆయన ఎవరికి లేదయ్యా అయ్యా నీవు నా తండ్రి నశించిపోతున్న ఆత్మ కొరకున తండ్రి వచ్చిన క్రీస్తు కాబట్టి ఆయన అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనస్సునైనా మీరు కలివి చేయండి అయ్యా చెప్పబడిన వాక్యాన్ని తండ్రి మేము వేసుకున్న తండ్రి అయ్యా ఆత్మీయతలు మేము ఎలా నాయనా ఎదగాలని ఆయన మంచి వాక్యాన్ని నాయన మీరు అందించారు అవునయ్యా నిబ్బరం ఉన్న తండ్రి నిబ్బరం కలిగి జీవించే కృపను భాగ్యం మాకు అనుగ్రహించి దేనికి బయట పడక నాయన అయ్యా నీవు తండ్రి ఒక సేవ దృక్పథం ఉన్న తండ్రి మాలో బలమైన కారణంగా ఉండినైనా మాలో నా ప్రభా నాటి నాటబడిన ఆయన నీ కొరకునత్తండి జీవించే కృపను భాగ్యం మాకు అనుగ్రహించింది అయ్యా చెప్పబడిన వాక్యం నాయన మీరు దీవించి ఆశ్రయించింది మీ దాసలున్న తండ్రి ఇంకా మరి ఎక్కువగానే అయినా మీరు ఉండినైనా వారితో మాట్లాడిన ఆయన అనేకమైన పరలోక జ్ఞానమును మర్మమున్నైనా వాళ్ళు మాతోనైనా మీ సేవకులు మీ బిడ్డలు మాతో చెప్పులాగమని కృప చూపమని ప్రార్థిస్తున్నాను అయ్యా మరి నాయన నేను ఇప్పుడు నా ఆత్మీయతలో నచ్చండి ఇంకా వెనకబడుతున్నాను మీకు ఆయాసకరమైన పనులు ఇవన్నీ చేస్తూ ఉన్నానే అలాంటి వాటిని తొలగించండి అయ్యా మేము నత్తండి మా పాపాలను ఒప్పుకున్న ప్రభు అయ్యా నీ ప నీ కొరకు నచ్చండి నాయన నీ క్షమాపణ ఆయన మేము కోరుకున్నాయన నీ కొరకు నాయన జీవించే కృపను భాగ్యం మాకు అనుగ్రహించి మరి ఆయన అయ్యా మరి నత్తండి ఈ ప్రేర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన నువ్వు దీవించి ఆశీర్వదించండి అయ్యా నాయన అనారోగ్యం ఉన్న వాళ్ళని కూడా తాకండి నాయన స్వస్థపరచండి అయ్యా యాది బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని ఓదార్చి నాయన సహాయించి మనం మరి అంతేకాదు నా నైనా ఈ ప్రేరులో నాయన పాల్గొనలేకున్న వారిని కూడా నాయన నువ్వు దీవించండి వారి కుటుంబాలను దీవించండి అయ్యా మరి అంతేకాక నా మరి నాయన మేము నీ పట్ల నా ఎలా నడుచుకోవాలో నీ సేవా జీవితంలోనైనా మాకింక నత్తండి అనేక మర్మీ నాకు మాకు తెలియజేయమని ముందున్న సమయాన్ని చేతులకి అప్పగించుకుంటూ నజరేడం పరిశుద్ధనామాలు ప్రార్థన చేసి పండుకొని నామ పర్లెక్తండి ఆమె మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబిపిఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబాలకు అందరికీ ఇంకెంతమంది ఆరాధనకు రాలేదు కుటుంబాలకు సదాకాలం తోడు ఎండునిగాక ఆమె అందరు <Gã> రాడు <entender>